ఓం నమో గురుభ్య తత్వజిజ్ఞాసువులందరికీ మా ధన్యవాదాలు మనం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక గోష్ఠి జరుపుతూ వచ్చాం అందులో భాగంగా పది ఉపనిషత్తులు నాలుగు పాదాలు మా బ్రహ్మసూత్రాలు పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత మూడు చెప్పుకున్నాం ఆ చెప్పుకోవడంలో కూడా కేవలం మూల గ్రంథమే గాక శంకర భాష్యంతో చెప్పుకున్నాం దాని మీద మనము ఎంతో భావన చేసి దాని సారాంశమంతా గ్రహించాం దీనికి ప్రస్థానత్రయమని పేరు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ప్రస్థానం అని అంటే అర్థమేమిటి ప్రకృష్టమైన స్థానం ఇంగ్లీష్లో చెబితే స్ట్రాంగ్ హోల్డ్ అతి ముఖ్యమైనటువంటి వాంగ్మయం అది ఆ మూడు భాష్యంతో సహా మనం శ్రవణం చేయగలిగితే ఇక మనకు అర్థం కాని విషయం అంటూ ఉండదు అంతేగాక ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తే పరోక్షం అపరోక్షం చేసుకునే మార్గం కూడా అందులోనే ఉంది కేవలం శ్రవణమేగాక మననం నిదిధ్యాసన మూడు కూడా మనకు కలిస్తాయి అందులో శ్రవణ మననాలు పరోక్ష జ్ఞానమిస్తే నిధిధ్యాసన అపరోక్షమైన అనుభవం ఇస్తుందన్నారు పెద్దలు ఆ తరువాతనే సాక్షాత్కారం కనుక ఇవి నాలుగు శ్రవణ మననాలు నిధిధ్యాసన సాక్షాత్కారాలు ఏ విషయమైనా ఇంతే ఆధ్యాత్మ శాస్త్రానికి మరీ ముఖ్యం ఇది ఇలాంటి ప్రస్థానత్రయం మనం ఈశ్వర అనుగ్రహంతో పూర్తి చేయగలిగాం మూడు నాలుగు సంవత్సరాలు జరిగింది పోతే రేపు జనవరి నుంచి మళ్ళీ మరొక ప్రస్థానత్రయం చెప్పబోతున్నా మరొక ప్రస్థానత్రయం అది ఒక రెండు మూడేళ్ళు దొరుకుతుంది విద్యారణ్యస్వామి వేదాంత పంచదశితో ప్రారంభం కాలీ కమిలీ వాళ్ళ పక్షపాతరహిత అనుభవ ప్రకాశంతో సమాప్తం అది మా ప్రణాళిక ఆ పంచదశి వినారనంటే ఇంకా ఏది అక్కర్లేదు ఆయన విద్య అరణ్యం అరణ్యంలాంటి విద్య అది అలాంటి మహానుభావుడు మనకు ప్రసాదించిన గ్రంథం అది నాలుగు విడతలుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఒక మారుగా చెప్పే విషయం కాదది నాలుగు నలభైలు పట్టినా పట్టవచ్చు అన్ని రోజులు అది రాబోతు ఉన్నది మన వాళ్ళు కొంతమంది అమెరికా వెళుతూ నాకు ముందుగా నా దగ్గర మాట తీసుకున్నారు అయ్యా మేము వచ్చేంతవరకు దయ ఉంచి ఆ గ్రంథం జోలికి వెళ్ళవద్దు అని సరేనమ్మా అట్లాగే చేస్తానని చెప్పి మాట ఇచ్చున్నాను అని చేత జనవరి సంక్రమణం వెళ్ళిన తర్వాత ప్రారంభిస్తా అది విషయం కాబట్టి ఒక ప్రస్థానత్రయం అయింది ఇంకొక ప్రస్థానత్రయం రాబోతున్నది ఒక నాలుగు సంవత్సరాలేమిటి నలభై సంవత్సరాలేమిటి యావజ్జీవము చేయవలసిన కృషి ఇది అంతకు చెప్పవచ్చే విషయం అది మనకు సాక్షాత్కారము కలిగే వరకు ఒక్కటే మాట చెబుతున్నాను ఈ వేదాంత రంగంలో ప్రయత్నం అనేది ఆగిపోకూడదు ఎప్పుడు సాగిపోతూ ఉండవలసిందే నిరంతరము దాని స్పర్శ ఉండాలి మనకు టచ్ టచ్ అని అది ఆ బ్రసుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంత సుఖమష్ణుతి అని భగవద్గీత చదువుతున్నది మనకు దీంతో దాంతో కాదా ఆ స్పర్శ బ్రహ్మంతో ఉండాలన్నది భగవద్గీత బ్రహ్మ సంస్పర్శమట కేవల స్పర్శ కాదట సమ్యక్ స్పర్శ క్లోజ్ కాంటాక్ట్ అని అంటుండలేదు మనం స్పర్శ అంటే కాంటాక్టు సంస్పర్శ అంటే క్లోజ్ ఇంటెన్స్ చాలా దగ్గరగా దగ్గరగా ఏమిటి అది నేను ఏకమైపోవాలి బ్రహ్మము నేను ఏకమైపోవాలి అది బ్రహ్మ సంస్పర్శం అంటే అర్థం బ్రహ్మానుభవం అని అర్థం అండి మరి ఇలాంటి మహాభాగ్యం మనకు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి పట్టిందా లేదా ఇక నాలుగు సంవత్సరాలు మనం కృషి చెయ్యబోతున్నామని ముందుగానే వాగ్దానం చేసామే పట్టబోతుందా లేదా పట్టబోతుందో లేదో అది సందిగ్ ఇంతవరకు పట్టనిదైతే ఇ ఇక మీదట ఎంత కృషి చేసినా పడుతుందనే నమ్మకం కూడా అంత లేదేమో ఏం చేతనంటే అది పట్టేది ఆ భాగ్యం ఈ పాటికే బట్టి ఉండాలి మరి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఏ జ్ఞానమైనా ఏ అనుభవమైనా దేనికి ఏర్పడుతుంది అని ఆ పుస్తకానిక ఆ పుస్తకము రచించిన పెద్దలక అది వింటూ ఉన్న మనక ఆ పుస్తకము జడపదార్థం దానికి అనుభవం అనే ప్రశ్నే లేదు పోతి ఆ పుస్తకము రచించిన పెద్దలు మహానుభవాలు ఉన్నారే ఆచార్య పురుషులు మహర్షులు వారికైతే కావాలి వారికి అనుభవం రాకపోతే ఆ గ్రంథం వ్రాయలేరు అంతవరకు నమ్మకమే కానీ అది వారి అనుభవమే నీ అనుభవం నా అనుభవం కాదు వారికి అనుభవం ఏర్పడింది కదా అది మనకు దేనికి అనుకుంటే సుఖమేముంది ఈ సంసారం అనే సమస్యకు వారు పరిష్కారం చేసుకున్నారు వెళ్ళిపోయారు ఆ సమస్య వారికే కదా పుట్టిన ప్రతి జీవికే ఉంది కదా మనము జీవులమే కదా వారికి పరిష్కారం అయిందంటే మనకేమి తృప్తి వాడెవడో భోజనం చేశాడు తృప్తి చెందాడని అంటే మనకేమైనా ఆకలి తీరుతుందా మనము వంట చేసుకోవాల్సిందే భోజనం చేయవలసిందే తృప్తి చెందవలసిందే తప్పదు ఎవరికి వారే యునా తీరే మంచిదే అయితే మనకు కలగాలంటారు ఇంతకు ఏది ఆ జ్ఞానం కానీ అనుభవం మనలో కూడా ఎన్నో ఉన్నాయి ఇంత పూర్వం నుంచి చెబుతున్న ఒక విషయం భేదము మూడు విధాలు సజాతీయ విజాతీయ స్వాగత భేద ఒక వేప చెట్టు ఉన్నది దానికి సజాతీయ భేదం ఏమిటి మిగతా చెట్లన్నీ దానికి సజాతీయ భేదం వేప చెట్టే కాదు మామిడి చెట్టే కాదు చింత చెట్టే కాదు ఏ చెట్టుకైనా మిగతా చెట్లన్నీ సజాతీయమే కదండి చెట్టు జాతి ఒకటేగా కనుక ఆ జాతిలో అదొక వ్యక్తి జాతిలో ఒక వ్యక్తి ఒక ఇండివిజువల్ ట్రీ సపరేట్ అది పోతే ఇంకొక భేదం అన్నది దానికి అది విజాతియ భేదం విజాతియ అంటే చెట్టు గాని కానివన్నీ ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ ఆ చెట్టు కాదు ఈ చెట్టు అవి కాదు బాలలు కుర్చీలు బెంచీలు ఉన్నాయి చెట్ల ఇండ్లు వాకిండ్లు ఉన్నాయి చెట్ల భూములు గుట్రలు ఉన్నాయి చెట్ల ఏది మనుషులు ఉన్నారు వినద చెట్ల కాదు చెట్టు జాతికి చెందినదే అది మరి ఏ జాతికి చెందదు కనుక విజాతీయ భేదం అన్నది పోతే ఇంకొక భేదం చెప్పారండి వేదాంతులు అది స్వగత భేదం అండి స్వగత అంటే సజాతీయం పక్కన పెట్టి విజాతీయం పక్కన పెట్టి దాని దగ్గరికి వచ్చాం వచ్చి అవన్నీ నేను మనసుకు తెచ్చుకోను నీ విషయం చెప్పు అని అడిగాం ఆ చెట్టు నువ్వు అడిగితే అదంటుంది ఏం అడుగుతావు అని అడిగింది మామూలు మళ్ళీ ప్రశ్నించింది నువ్వు ఒకటా రెండా మూడా నాలుగని అడిగాం నీకు ఎలా కనపడుతున్నా అని అడిగింది అది ఒకటే కదా ను చెట్టు అన్న ఒకటేనా నాలో కొమ్మలు లేవా రెమ్మలు లేవా ఆకులు లేవా పూలు లేవా కాయలు లేవా అని అడుగుతూ ఉంటే మనకు పరువు పోతుంది అవన్నీ ఏమిటి అవన్నీనా ఆ పువ్వు చెట్టు కాదు ఆ కాయ చెట్టు కాదు ఆ కొమ్మే చెట్టు కాదు ఆ రెమ్మే చెట్టు కాదు మరి చెట్టు ఏమిటండి అన్నీ కలిస్తే చెట్టు అన్నీ కలిపి చెట్టు అంటున్నావు ఏ ఏ దానికి దానికి విడగొడితే చెట్టు అనలేవు ఆ విడగొట్టేటువంటి స్వభావము ప్రతి పదార్థానికి ఉన్నది డివిజిబిలిటీ అని పేరు డివైడ్ చేయవచ్చు దేన్నైనా కనుక చెట్టును కూడా మనం విభజిస్తే ఏ పార్ట్కి ఆ పార్ట్ లాగి పారేసామని అంటే అది స్వగత భేదం అన్నారు స్వాగత అంటే దానిలో దానికే భేదం ఉంది ఇదండే విషయం అలాగే ఇప్పుడు మానవుడే ఎప్పటికైనా బ్రహ్మజ్ఞానం సంపాదించాలి బ్రహ్మానుభవం సంపాదించాలి అదే నాలుగు సంవత్సరాల నుంచి పది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత మనకు చాటి చెప్పిన సాధ్యం అది ఎంతగా శ్రవణం చేయాలో చేశాం మరి మననం కూడా చేశాం మరి ఏమిటి అనుభవం ఇవి మానవుడికే కలగాల మానవుడికే కలగాలంటే మానవుడిలో స్వగత భేదం ఉన్నది అంటే కాళ్ళు చేతులు తల మొల ఇంద్రియాలు అవయవాలు ప్రాణం మనస్సు ఇన్ని ఉన్నాయి వీటన్నిటికీ కలగాల అది ఆ జ్ఞానం కానీ అనుభవం కానీ ఇందులో ఏ ఒక్కదానికోగలగాల ఆలోచించు కాళ్ళకో చేతులకు అనుభవం రాదు అవి అవయవాలు పోనీ కన్ను ముక్కు చెవే వాటి కూడా లేదు అనుభవం ఏదో ప్రేరణ చేస్తే కన్ను చూస్తున్నది ఏదో ప్రేరణ చేస్తే చెవి వింటున్నది ఆ విన్నది ఆ కన్నది మళ్ళీ మనస్సుకు అందిస్తేనే కానీ అనుభవం కాదు కంటికి ప్రత్యేకించి అనుభవం లేదు చెవికి ప్రత్యేకంగా అనుభవం లేదు అవి రిపోర్టర్స్ న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ అందించే లోపల ఒక పెద్ద మనిషి ఉన్నాడు వాడికి అందజేసాయి కనుక వాటిపాటికి అవి అనుభవానికి నోచుకోలే పోతే ప్రాణశక్తి ఒకటి ఉంది కదా దానికేమైనా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎడతెగకుండా నడుస్తున్నాయి మనస్సు తెలివి తప్పుతుందేమో కానీ ప్రాణము తప్పదు ప్రాణం తప్పేది ఒకే ఒక్క క్షణంలో అది మరణం ఆ మరణించేలోపు మనస్సు ఎన్నిసార్లు అయినా తెలివి తప్పుతుంటుంది కానీ ప్రాణం నడుస్తూనే ఉంటుంది జాగ్రత్త అవస్థలోనే కాదు స్వప్నంలోనే కాదు సుషుప్త్యావస్థలో కూడా నడుస్తూ ఉంటుంది ప్రాణశక్తి అలాంటి ఆల్ ఇంపార్టెంట్ అనవచ్చు దాన్ని ప్రశ్నోపనిషత్తు ఆ మాటే చెప్పింది ప్రాణం మీదనే సాము చేసింది ప్రశ్నోపనిషత్తు మొదటి మూడ్యాయాలు ప్రాణశక్తిని గురించే వర్ణన చివరి మూడో అధ్యాయాలు మనశ్శక్తిని గురించే వర్ణన ప్రశ్నోపనిషత్తు రెండు భాగాలు ఆరు ప్రశ్నలు మొదటి మూడు ప్రాణమే చివరి మూడు మనస్సే దాంతో తాడో పేడో తేల్చి పారేసింది అది ఈ రెండింటికి అతీతంగా ఒకటి ఉన్నది అని పట్టుకోవడానికి రెండు సాధనాలని చెప్పి ముగించింది ప్రశ్నోపనిషత్తు ప్రణాళిక అది ఎందుకు చెప్పవస్తున్నారంటే మరి ఇంత గొప్ప ప్రాణం మనస్సును కూడా నిలపగలిగింది ప్రాణం ప్రాణం పనిచేయకపోతే మనస్సు చేయదు తెలివి తప్పుతావు అదేగా ప్రాణం పోవడం అంటే ప్రాణం పోతే ఇంక మనస్సు ఎక్కడ ఉంటుంది దాని మీద ఆధారపడి ఉన్నది ఇంకో విషయం శివలింగాన్ని గురించి నేను చాలాసార్లు చెప్పాను శివతత్వం జ్ఞానానికి ప్రతీక ఆ లింగం మనస్సు ఆ పానవటం ప్రాణం పానవటం ఆధారం లింగానికి అంటే ప్రాణమే ఆధారం మనస్సుకు ఆ మనస్సు లింగం శివం కాదు దానిపాటికి అది శివతత్వం కాదు శివతత్వాన్ని చూపుతుంది మనస్సు కాబట్టి మనసు మనస్సుకు ఆధారమైతే మనస్సు ద్వారా నువ్వు పరమాత్మను అందుకోవాలి ఇది శివలింగ రహస్యమని చెప్పే చాలాసార్లు ఇప్పుడు అక్కడికి వస్తున్నావు ఇట్లాంటి గొప్ప ముఖ్య ప్రాణం కూడా పేరు దానికి అసలు ముఖ్యప్రాణం అనే మాట వినుంటారు అంటే ఇంద్రియాలనే ప్రాణాలేనట అందులో ముఖ్య ప్రాణం ఏదిరా అంటే ఇంద్రియాలకు శక్తిని సప్లై చేసే ఏ శక్తి ఉన్నదో ధారణాశక్తి దానికి ప్రాణమని కూడా పేరు పెట్టారు చాలా విషయం అది ఓకే ఈ ప్రాణానికి కూడా అనుభవం లేదండి ఆశ్చర్యం అది జడపదార్థమే ఊరికే కదులుతూ మెదులుతూ ఉంటుంది గాలి వీచటంలే వాన గురవటంలే అది చేతనమా దాని జ్ఞానం ఏడిచిందే కదలిక ఉన్నది కదలిక ఉన్న ప్రతిదీ జ్ఞానమే అయితే సత్యమే ఆ కారు కదిలిపోతుంది దాని జ్ఞానం ఉన్నదంటే ఎలాగండి అంచేత ప్రాణానికి బ్రహ్మాండమైన కదలిక ఉన్నది కానీ తాను కదులుతూ అన్నింటినీ కదిలిస్తుంది పైగా తాను కదలకపోతే కన్ను కదలదు చెవి కదలదు ఆఖరికు మనస్సు కూడా కదలదు అంత ముఖ్యమైనటువంటి శక్తి మన శరీరంలో ఉండి కూడా నిరుపయోగం ఎక్కడి నుంచి కేవలం మోద్దు ఈ శరీరం ఎముకలు కండలు రక్తం మాంసం ఇది ఎలాగూ మొద్దు దీనిలో ఉన్నటువంటి అవయవాలు అవి పనికిరావు ఇంద్రియాలు కొంచెం సున్నితంగా ఉన్నాయి కన్ను చెవి మరీ కాలు చెవి లాంటిది కాదు కండి కన్ను చెవి అందుకని అవయవాలు అయితే అవి ఇంద్రియాలన్నారు ఇదంధ్రా ఇంద్ర ఎక్కడొచ్చింది అది చాంద్రోగ్యంలో ఎక్కడో ఇదం ద్ర దీన్ని గమనించేదేదో అది ఇదం ద్ర ఇదం అంటే దీనిని ద్ర అంటే చూచేది అంటే చెవి శబ్దాన్ని చూసి చెబుతుంది కన్ను రూపాన్ని చూసి చదువుతుంది చూడమంటే గ్రహించటమని అందుకనే దాన్ని ఇదంధ్రా అన్నారట ఇదంధ్రలో ఒకదా ఎగిరిపోయి ఇందిరా మిగిలిందట ఆ ఇంద్రుడికి ఉండేటువంటిదే ఇంద్రియం ఇంద్రుడు జీవుడు ఇంద్రుడు జీవుడు ఆ జీవుడికి ఉన్నటువంటి సాధనం ఇంద్రియం అది విషయం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అనుకో ఏదైనా అనుకో పోతే ఆ అవయవాలు పనికిరావు ఈ ఇంద్రియాలు పనికిరావు ఇంకా ఎవరు పనికి మన శరీరంలో ఒకే ఒకటి ఉందన్నారు అది కూడా పనికిరాకపోతే దచ్చామే ఇంకా బ్రహ్మానుభవం దేవుడు అడుగు లోకానుభవం కూడా కలిగి చూదు మనకు అది మనస్సు మననం చేసే సాధనం కనుక దానికి మనస్సు అని పేరు వచ్చింది చాలాసార్లు చెప్పేది మననం అంటే థింకింగ్ ఫ్యాకల్టీ ఏదైనా ఆలోచించే శక్తి అది శరీరంలో తొంభై తొమ్మిదింటికి లేదు ఈ నూరవది వాక్క మనస్సుకే ఉన్నది కనుకనే దాన్ని మనస్సు అన్నారు మననం చేసే సాధనం కనుకనే మనస్సు అనే పేరు వచ్చింది అలాంటి సాధనం దగ్గర ఉన్నవాడు కనుకనే మనుజుడయ్యాడు మనుష్యుడయ్యాడు మానవుడయ్యాడని కూడా చెప్పా అంతే అంతేగాక మన మూల పురుషుడు ఉన్నాడే మానవుల మానవ జాతికే మూల పురుషుడు ఆయన మనువు పద్నాలుగురు మనువులు ఉన్నారని పురాణాల్లో వర్ణించారు మనువనే మాటకు అర్థం ఇదే మనుతే ఇది మను ఎవడైతే థింక్ చేయగలడో వాడు మనువు ఆ మను ఆ మనువులో జన్మించాం గనుక మనం మనుజులమయ్యాం కనుక ఫస్ట్ థింకర్ ఆఫ్ మ్యాన్కైండ్ అన్నమాట వాడు మ్యాన్ అనే ఇంగ్లీష్ మాట కూడా మన్లో నుంచి వచ్చిందని చెబుతుంటే ఎక్కడున్నావు నువ్వు అని అది ప్రాణం కాదండి మనస్సే ఆల్ ఇంపార్టెంట్ ఆ మనస్సు మైనస్ అయిపోతే మనస్సు మైనస్ అయిపోతే మనిషి లేడు బతకడా బతుకుతాడు జీవశవం బతికే శవం నడుస్తూ ఉన్న ఒక శవం అది ఒక యంత్రం నడవదు ఒక రోబోట్ నడవదు జస్ట్ లైక్ ఎ రోబోట్ ఆ మానవుడు వితౌట్ మైండ్ ప్రాణం ఉంటుంది ప్రాణం ఉంది కనుకనే నడుస్తాడు కానీ ఏం ప్రయోజనం ఎందుకు నడుస్తున్నాడు ఏమి సాధించాలని హేం ప్రయోజనం రేపు ఇచ్చాసుపత్రికి పోతే తెలుస్తుంది మనకు వాళ్ళు మానవులే మనసు పని అయితే పని అడ్డదిడ్డంగా అవకతవకగా చూస్తున్నది అదైనా నయం అస్సలే పని చేయకుండా బ్లంట్ అయిపోతా ఏముంది శవమేది అంచేత లోకానుభవం దగ్గర నుంచి ఆఖరికు బ్రహ్మానుభవం వరకు ఎంత రేంజ్ ఉన్నదో ఆలోచించుకో ఈ మధ్యలో ఎన్ని అనుభవాలున్నాయో చెప్పనక్కర్లేదు మీకు ఈ అన్ని అనుభవాలు కలిగేది వాక్క మనస్సుకే దానికి జ్ఞానము అనుభవము రెండు ఫలిస్తాయి సిద్ధిస్తాయి జ్ఞానము పరోక్షం అనుభవం అపరోక్షం అంతే తేడా కనుకనే పెద్దలు ఏమని చెప్పారు మన ఏవ కారణం బంధ మోక్ష నీకు లోక జ్ఞానం దగ్గర నుంచి మత జ్ఞానం వరకు ఈ జ్ఞానమంతా మనసుకే కలుగుతున్నప్పటికీ అది బంధమేనట మోక్షం కాదట పోతే ఒక్కటే ఒకటి ఉన్నది జ్ఞానం అది బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అది మోక్షానికి దారితీస్తుంది ఇప్పుడు ఈ బంధం ఇచ్చే జ్ఞానము ఆ మోక్షాన్ని ప్రసాదించే జ్ఞానము ఈ రెండు జ్ఞానాలు కలగవలసింది మనస్సుకే అది మనం ఆలోచించవలసింది ఇటు పడిపోయినా మనస్సే పడిపోతున్నది అటు పైకి లేచినా ఎంత దూరమైనా లేచి అందుకోగలుగుతున్నది మనసుకు అంత గొప్ప సామర్థ్యం ఉన్నది ఏ సృష్టిలో దేనికి లేదు ఒక మానవుడి మనసుకు తప్ప ఇది మనకున్నటువంటి గొప్ప ప్రతిష్ట సరే మంచిదే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మనసు ఇప్పుడు మన దగ్గర ఉంది కదా కొత్తగా ఎక్కడ కొని తెచ్చుకోవాల్సిన పదార్థం కాదు కదా ఏ షాపులో దొరికేది కూడా కాదు కదా అక్కడకు మన షాపులోనే ఉంది కదా అంటే మన శరీరంలోనే అన్ని అవయవాలు ఇంద్రియాలు ప్రాణము అన్నీ ఉన్న చోటనే మనస్సు కూడా ఉంది కదా ఎవరు తెచ్చిపెట్టారో అడగండి మొత్తం మీద వచ్చి పడ్డది మన శరీరంలో మనస్సు ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా కనీసం ఈ విషయం తెలిసిన ధ్వనులమే తర్వాత పునర్జన్మ ఉన్నదో లేదో దేవుడెరుగు అంతకు పూర్వం జన్మనున్నాయో లేదో అది కూడా దేవుడికే తెలియాలి కానీ మానవుడికి తెలిసింది మాత్రం ఒకటి ఉన్నది అదేమిటంటే పుట్టుక నుంచి గిట్టుక వరకు ఈ మధ్యకాలంలో ఎన్నేళ్ళు బతుకుతావనే ప్రశ్న లేదు యాభై బతుకు అరవై బతుకు డెబ్భై ఆఖరికు వంద సంవత్సరాలు బతకవయ్యామా అయితే కుసురుకుంటే నూట బతుకుతావా బతుకుపో అంటే గ్రహాలన్నీ ఒక్కసారి తిరిగితే నూట ఇరవై అవుతాయి పూర్ణాయుర్దాయం వంద కాదండి పూర్ణాయుర్దాయం నూట ఎనిమిది కూడా కాదండి నూట పదహారు కూడా కాదండి నూట అండి పూర్ణాయుర్దాయం అయితే అంత లెక్క పెట్టలేక శతాయు అన్నారు అంతే నూరేండ్లు బతికితే చాలు తర్వాత చూద్దామని అంతేగాని నూట బతకాలి అందుకనే షష్ఠి పూర్తి చేయడం అంటే దానిలో హాఫ్ అరవై రెండు కదండి నూట మొదటి హాఫ్ వీడు గడి బతికి బయటపడితే తర్వాత హాఫ్కు నోచుకుంటాడని అందుకని ఇంకొక అరవై బతకాలని ఆశతో షష్టిపూర్తి ఏడ్చుకుంటున్నారు ఎందుకేదో బతుకు అసలైన దాన్ని సాధిస్తే అది బతుకు కానీ ఆ సాధన చేయకుండా జీవిత గమ్యం అందుకోకుండా పురుషార్థం అనేది తెలియకుండా బతికే బతుకు బతుకండి అన్నీ బతుకుతున్నాయి మనము బతుకుతున్నాం అనుకుంటే ఏమి సుఖం అంచేత నూట ఇరవై ఏళ్ళు బతకవ్యామా ఈ బతికినంత కాలము మనల్ని విడిచిపెట్టకుండా ఒకనొక శక్తి మనలో పనిచేస్తున్నది అది రెండు విధాలు చేస్తున్నది ఒకటి క్రియాశక్తి మరొకటి జ్ఞానశక్తి అందులో క్రియాశక్తి జ్ఞానశక్తికి ఆధారంగా ఉన్నదే కానీ అది తనపాటికి తాను స్వతంత్రంగా ఏది గ్రహించాలేదు ఏది అనుభవించాలేదు అది ప్రాణం లైఫ్ కరెంట్ పోతే ఈ జ్ఞానశక్తి నచ్చుకోండి అది మనస్సు దాన్ని ప్రాణము పోషించనివ్వండి ఏమైనా చేయనివ్వండి మొత్తం మీద దానికి ఉన్నటువంటి సామర్థ్యం దాన్ని పోషించే మహారాజ పోషకుడైనా ఈ ప్రాణానికి కూడా లేదు అది ఎప్పటి నుంచి ఉన్నది పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఉన్నది ఎక్కడా కొని తీర్చుకునేది కాదు అవసరం లేదు దైవదత్తమైనటువంటి మహాశక్తిది మనలో ఉంది ఇప్పుడు మా ప్రశ్న ఏమిటంటే మానవుడు ఏ అనుభవమైనా మనసుతోనే కదా సాధించాలంటున్నారు మరి జ్ఞానమైన అనుభవమైన రెండింటికి ఆధారం మనస్సే అంటున్నారు అదే సాధనం ఏకైక సాధనం పైగా అది మన దగ్గర ఉంది కదండి ఇప్పుడు ఎక్కడా తెచ్చుకోనక్కర్లేదు కదా అలాంటప్పుడు దాని ద్వారానే కదండి మనం లోకానుభవము శాస్త్రానుభవము కళానుభవము ఇన్ని అనుభవాలు సంపాదిస్తున్నాము ఆఖరికు ధర్మపురుషార్థం పూర్వజన్మలున్నాయని చదువుతున్నాం పునర్జన్మలున్నాయని చదువుతున్నాం ఇహలోకం ఉంది పరలోకాలున్నాయి పుణ్యం చేసుకుంటే స్వర్గం అంటున్నాం పాపం చేసుకుంటే నరకం అంటున్నాం ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావా మహా అయితే మిగతావన్నీ ఇక్కడే గ్రహించి చూతున్నావు అనుభవానికి కూడా తెచ్చుకొని మాట్లాడుతున్నావు ఆ మతం ఉన్నటువంటి రిలీజియస్ సెన్స్ అంటున్నామే అది అనుభవం లేకపోయినా ఇన్ఫర్ చేస్తున్నావు అంటే ఈ దృష్టాన్ని బట్టి ప్రత్యక్షంగా మనం చూస్తున్న ప్రపంచము దీనిలో కష్ట సుఖాలు ఈ జీవిత సమస్యలు దీన్ని దీని ద్వారా మరొకటేదో ఉంది లేకపోతే ఈ విధంగా మనం జన్మించాం ఈ పనులు చెయ్యం వీటికి ఫలితం మళ్ళీ అనుభవించాలంటే మళ్ళీ జన్మించి తీరవలసిందే అని ఇలాంటివన్నీ ఊహించుకుంటున్నాం ఇది అనుభవానికి తెచ్చుకొని మాట్లాడుతున్నాం అది అనుభవ బలంతో భావన చేసి తేల్చుకుంటున్నాం మొత్తం మీద మనసుతోనే కదా ఐదారు పెర్సెప్షన్ఆర్ కన్సెప్షన్ అన్నారు పెద్దలు చూస్తే ప్రత్యక్ష ప్రమాణం చూడకుండా మాట్లాడితే అనుమాన ప్రమాణం ఏదైతేనే సైన్స్ అంతా బేస్డ్ ఆన్ ఇన్ఫ్లెన్స్ ఓన్లీ అసలు లేకపోతే సైన్స్ ఏముందండి వాడు ఇక్కడ కూర్చొని చంద్రమండలానికి అంచనా వేశాడనంటే చూశాడా మొదట సైంటిస్ట్ చంద్రమండలానికి వెళ్ళి చూశాడా చెప్పు నాకు ఈ భూమండలము దీని వాతావరణము దీని పరిస్థితులు ఇవన్నీ మనసుకు తెచ్చుకొని దీని మీద ఎంతో దూరం వాడు ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేషన్ అంటున్నామే అది అనుమాన అలాగే ఒక స్వర్గం నరకం ఎస్టిమేట్ చేశారు దానికే ఎంత దూరం చేయకూడదు ఎస్టిమేషను నువ్వు చోటా ఇంజనీర్ అయితే వాడు బడా ఇంజనీరు వాడు ఇంకా చేశాడు పెద్ద ప్రాజెక్టు వర్క్ అండర్టేక్ చేశాడు అదే ఈ సృష్టి ఇంకా ఆ మాటలని మనం మాట్లాడకూడదు ఇప్పుడు ఇంతకు మన ప్రశ్నకు తెలుసుకోవాలి జవాబు ఏమిటి అంటే ఈ మనస్సు లోకానుభవం దగ్గర నుంచి బ్రహ్మానుభవం వరకు కూడా సాధనమని మీరు చెబుతున్నారే లోకానుభవం దగ్గర నుంచి ధర్మానుభవం వరకు ప్రయాణం చేస్తున్నాం బాగానే ఉంది బ్రహ్మానుభవం దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నది అర్థమవుతుంది జ్ఞానం సంపాదించినట్టు కనిపిస్తున్నామే అనుభవానికి ఎందుకు రావటం లేదో మనస్సే కదా అనుభవాన్ని నీకు ఇచ్చే సాధనం అది కాదని లేవు కదా మరి నాలుగు సంవత్సరాల నుంచి మనం కృషి చేస్తున్నామే మనస్సు మన దగ్గరే ఉంది శ్రవణం చేశాం మననం చేశామని అంటున్నారే నిధిధ్యాసన సాక్షాత్కారాలు ఆ అపరోక్షమైన అనుభవం మనకి ఎందుకు కలగటం లేదని ప్రశ్న వేస్తే జవాబేమి ఇంతవరకు కలక్కకపోతే చెలువలు పలువలు పెట్టి చెప్పుకున్నాం ఎంత చెప్పానో నేను ఎంత విన్నారు మీరు మనల్ని గురించి మనం పొగుడుకోవడం కాదు కానీ ఎంత చెప్పాలో అంత చెప్పానో మీరు ఎంత వినాలో అంత విన్నారు అయిపోయింది ఇంకేముందని అనిపించేంతగా మనకు తృప్తి కలిగింది కూడా కానీ నీకు బ్రహ్మానుభవం కలిగిందా ఏం చెబుతున్నాయి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఒకసారి పునశ్చరణ చేసుకో జీవుడు జగత్తు ఈశ్వరుడు త్రిపుటి ఇది మన అనుభవంలో ఉంది ఇప్పుడు నేను జీవుణ్ణి ఈ శరీరం మేరకే ఉన్నాను అని బాధపడుతున్నా శరీరం దాటి బయటికి రాలేకపోతున్నా రాలేకపోతున్నా ఇల్లు దాటి బయటికి రాగలను కానీ శరీరం దాటి బయటికి రాలేను ఈ దరిద్రం చూడండి విమానం దిగి న్యూయార్కు పట్టణంలో ప్రవేశించగలను కానీ ఈ విమానంలోంచి నేను దిగలేకపోతున్నానే ఏ విమానం పోయిందో నేనెక్కడ ఉన్నానో నాకే తెలియదే కనుక నేను జీవోణ్ణి రెండు నా చుట్టూ ఉన్నదంత పరుచుకొని కనిపిస్తున్న ఒక దయ్యం ఉన్నదే ఇది జగత్తు పోతే ఈ రెండు దయ్యాలకు పెద్ద దయ్యం ఒకటి ఉన్నది అది ఈశ్వరుడు ఈ మూడు త్రిపుటి ఈ మూడింటికి పరిష్కారం ఏమిటి ఎప్పుడూ ఒక మాట చదువుతున్నాను మీకు ఏ సైన్స్ అయినా సొల్యూషన్ ఇవ్వాలి ప్రాబ్లం చెప్పాలి సొల్యూషన్ ఆఫర్ చేయాలి అది సైన్స్ యొక్క మెథడ్ అది ఇప్పుడు సైన్స్ ఆఫ్ సైన్సెస్ రాజవిద్య రాజగుహ్యం ఇది రాజవిద్య అన్ని శాస్త్రాలకు అద్భుతమైన శాస్త్రం ఇది అధ్యాత్మ శాస్త్రం బ్రహ్మవిద్య అవన్నీ క్షుద్ర విద్యలు అని చెప్పావు ఇది నీకు సమస్య చెప్పాలి పరిష్కారము చేసి చూపాలి సమస్య చెప్పిందండి చెప్పింది ఏమని చెప్పిందండి ఈ త్రిపుటే సమస్య అని చెప్పింది ఏ జేవుడు కష్ట సుఖాలు అనుభవిస్తున్నాడంటే ఈ శరీరంలో వచ్చి పడి ఈ శరీరంతో సహా ఈ విశ్వ శరీరం జగత్తు ఈ జగత్తుతో సంబంధం వల్లనే దానివల్ల కష్ట సుఖాలు వీడికి ప్రాప్తిస్తున్నాయి చెప్పింది పోతే ఈశ్వరుడు అక్కడున్నాడు చెప్పింది అయితే నాకి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందని అడిగితే ఏమని చెప్పింది ఈశ్వర సాయుధ్యం చెందితే ఈ సమస్య పరిష్కారం జీవేశ్వర ఐక్యం నేను ఈశ్వరుడిని అయిపోతే ఎలాగండి ఆ ఈశ్వరుడికి ఎప్పుడండి మోక్షం అని మళ్ళీ ప్రశ్న వేసుకొని అద్వైతులు ఏమని చెప్పారంటే నీవిశ్వరుడు అవ్వడం ఈశ్వరుడు నువ్వు అసలు మీ ఇద్దరు అబద్ధం మీరిద్దరూ చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతకన్నా అబద్ధం ఈ జగత్తు అసలు నువ్వే ఆ జీవుడు అనుకుంటున్నవాడు నీవే ఈ ఇద్దరికి అతీతంగా ఉన్నాడు అనుకుంటున్న ఈశ్వరుడు నువ్వే జీవ జగదీశ్వరుడు ఒకరితో ఒకరు ఐక్యం కావడం కాదో ముగ్గురు కలిసి ఇంకొకటితో ఐక్యం ఆ ఇంకొకడు ఎవడో కాదు ఆత్మ ఆ నేననే భావమే అందులోనే జీవుడు కలిసి వస్తాడు ఈ జగత్తు కలిసి వస్తుంది ఈశ్వరుడు కలిసి వస్తాడని మూడింటినీ కలిపి ఆత్మస్వరూపంగా భావన చేయి దీనికే ఏకాత్మభావం అని పేరు పెట్టింది మాండూక్యోపనిషత్తు ఇదే సర్వాత్మభావం అని చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు ఈ రెండవ ఉపనిషత్తుల సారాంశము అనుభవానికి తెచ్చుకున్న మహానుభావుడు శంకర భగవత్పాదులు ఏమని చెప్పారు సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అని దక్షిణామూర్తి స్తోత్రంలో సర్వాత్మభావం అందుకోండి అయ్యే అదే మహాసిద్ధి అంతకు మించి ఈ జీవిత సమస్యకు పరిష్కారం లేదని త్రోసి పారేశాడు బాగానే ఉంది మరి ఎవరందుకోవాలంటారు మనస్సే మరి అందుకున్నదా అదేమిటండి తెలియకపోతే తెలియజవుతాం తెలుసుకున్న తర్వాత అది జ్ఞానం ఆ జ్ఞానం మనసుకు వచ్చింది ఏంటంటే అదే మీకు అనుభవాన్ని కూడా ఇవ్వాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం సంపాదించాలి జ్ఞానం సంపాదిస్తే అనుభవానికి వస్తుందని చెబుతూ అది కేవలం మనసుకే కలగాలి మరి దేనికి కాదని చెప్పారు కదా మరి అంటప్పుడు మా మనసు మన దగ్గర ఉంది కదా ఇంత శ్రవణం మననం చేసినా మనకి ఎందుకు గలగలేదు ఒక్క మాట చెప్పాలి ఈ సందర్భంలో గురువుగారు అంటే జగ భగవత్పాదులు భాష్యంలో ఒక్క పంక్తి వ్రాశారు నాకు ఇప్పటికీ శరీరం గగురు పొడుస్తుంటుంది ఆయన మాటలు ఒక వంద ఉన్నాయి అందులో హైలైట్స్ అవి అవి ఎప్పుడు మనసుకు తెచ్చుకున్నా పరవశం అందులో ఒకటి ఏమిటంటే మొత్తం మానవజాతికి అంత ఆశగొలిపే మాట ఒకటి చెప్పాడు ఆయన ఏమని సర్వప్రాణినాం జ్ఞానం ఆత్మావబోధ సమర్థం ఇది ఆయన మాట అంటే అర్థం చేస్తే చేసుకోండి మనలో మనస్సున్నది ప్రతి మానవుడికి మనస్సు ఉంది ఆ మనసు ఆత్మను గ్రహించేంత సామర్థ్యం ఉన్న మనస్సే ప్రతి మానవుడి టెర్రరిస్ట్ కానీ నక్సలైట్ కానీ ఎవడే కానీ వాడు మానవుడని పేరు పెట్టుకుంటే మనస్సు ఉంటుంది ఆ మనస్సు దానికి ఒక సామర్థ్యం ఉంది దాని ఏమిటి అవకాశం ఉందని అంటున్నాడు ఆయన దేనికి అవకాశం అట లోకానుభవానికి శాస్త్రానుభవానికి కాదట బ్రహ్మానుభవానికి కూడా ఆత్మ అవబోధ ఆత్మను గ్రహించటానికి సమర్థం దే భగవత్పాదులు ఆ యొక్క సుభాషితం ముండకోపనిషద్భాష్యంలో ఉన్న పంక్తిది మరి ఇంత హామీ ఇచ్చారు జగద్గురువులు అంతకన్నా గొప్పగా ఇచ్చారు మహర్షులు ఉపనిషద్ ఋషులు అసలు ఇవ్వడమే గాక మన దగ్గర ఉంది ఆ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఎక్కడికి పోదుది మనం వదిలిపెట్టి మన మనస్సు పోదు మన మనస్సు వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేము ఇంత అవినాభావంగా ఉన్నది అది గాను బ్రహ్మానుభవం కలగటం లేదు ఇది సర్వాత్మభావం అంతా స్వరూపమే అనేటువంటిది ఎందుకు గలగటం లేదు ఏం చెబుతారండి జవాబు అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకునేటువంటి భాగ్యం లేదు అప్పుడు ఏమని సమాధానం ఇవ్వాలో తెలుసా దీనికి ఏదో ఒక దోషం వచ్చి నెత్తిన పడ్డది ఆ దోషమే లేకపోతే ఈ మనస్సు భగవత్పాదులు చెప్పినట్టు సర్వాత్మభావాన్ని అందుకోగలిగినది సందేహం లేదు అసలు అందుకొనే ఉన్నది కొత్తగా అందుకొని కూడా అక్కర్లేదన్నారు ఆఖరుకు మరి అలాంటిది అందుకోలేదు అని మనం బాధపడుతున్నాము అని అంటే ఏమై ఉంటుంది కారణం ఆ మనస్సులోనే ఏదో ఒక దోషం ఉన్నది ఒకటి కాదు రెండు ఎవరు చెబుతున్నారు ఏ మాట యోగులు చెబుతున్నారు జ్ఞానులు కాదు ఎక్కడికి యోగులు వచ్చారు మేము చెబుతున్నాం వినండి మీరు వేదాంతులు ఎన్నైనా చెప్పండి మనస్సు అనేదే ఎప్పటికైనా బ్రహ్మానుభవం పొందటానికి సాధనం మీరు అంగీకరించారా అని అడిగారు అవునండి అయితే మీరు శ్రవణ మననాలు చేస్తున్నారు ఎందుకు కలగటం లేదు మీకు అనుభవం అని యోగులు అడుగుతున్నారు మనల్ని మనం దిక్కులు చూడవలసి వస్తున్నది మీకు తెలియదు మేం చెప్తాం వినండి అన్న ఏమిటండి అది ఆవరణమని విక్షేపమని రెండు దోషాలు ఉన్నాయండి మీ మనస్సుకు మీ మనస్సు ఏమిటి మా మనస్సుకు మేమెంతో కృషి చేసి పోగొట్టుకున్నాము మీరు ఇంకా కృషి చేయలే మేము యోగులం మీరు రోగులు మానసిక రోగులు రోగం ఉన్నది మీకు ఆ రోగానికి మేము మందు వేసుకున్నాం చికిత్స చేసుకున్నాం ఇప్పుడు మాకు ఆరోగ్యం చేకూరిందని అంటున్నాడు పతంజలి అనే ఒక అనొక ఎవరండి మీరు మాది యోగా సంప్రదాయం ఆ యోగ సంప్రదాయానికి ప్రవర్తకుండి నేను ఎవరండి నేను అడగండి మీకు అందరికి కావలసిన నేను నేను లేకపోతే మీరు లేరు కారణం ఏమంటే మనస్సుకు చికిత్స చేయడానికి వచ్చాను నేను మీరు ఆత్మనండి పరమాత్మనండి ఏమైనానండి అంతవరకు మీరు ఎదిగితే కదా అసలు ఎదగని కదా మీ మనస్సు దానికి రెండు దోషాలు మేము చదువుతాం వినండి ఒకటి ఆవరణం మరొకటి విక్షేపం ఏమిటండీ ఏమిట అసలు ప్రకృతి గుణాలు మూడు ఉన్నాయి నీకు తెలియదు సత్వము రజస్సు తమస్సు త్రిగుణాత్మకమైనదే ఆ ప్రకృతి అది సర్వవ్యాపకంగా ఉన్నది ఇప్పుడు తెలుసుకోండి మీ పరమాత్మను పక్కన పెట్టండి అసలు మొదట సర్వవ్యాపకమైనది ప్రకృతి అండి బాహ్య ప్రకృతి అంతఃప్రకృతి రెండూ ప్రకృతి బాహ్యంగా నామ రూప క్రియలు కా కాకని వేదన చూడగలవా నామము సత్వగుణం రూపము తమోగుణం క్రియ రజోగుణం దేశ కాల వస్తువులను తప్పవిడిచి ఏదైనా చూడగలవా దేశము సత్వగుణం వస్తువు తమోగుణం ఇది తమోగుణం ఇది సత్వగుణం స్పేస్ నిర్మలంగా ఉంది పరిశుద్ధంగా ఉంది అది సత్వగుణం ఈ సోఫా సెట్టు తమోగుణం మోద్దు రజోగుణం చూపమంటావా ఆ కదలిక ఈ రెండింటికి ఉండదు సంబంధం ట్రాన్సాక్షన్ ఈ ఎంటైర్ లైఫ్ రజోగుణం ఇక నీ వచ్చి చెప్పమంటావా నీ మనస్సు సత్వగుణం ఎప్పుడు ఆలోచిస్తుంటుంది అన్ని స్ఫురిస్తుంటాయి నీ ప్రాణము రజోగుణం ఎప్పుడూ కదులుతుంటుంది నీ శరీరము తమో గుణం ఈ మూడు తప్ప విడిచి నువ్వెక్కడున్నావా పెద్ద మనిషి అటు బాహ్యంగా దేశకాల వస్తువులు తప్పిపోతే అసలు ప్రపంచం లేదు బ్రహ్మాండమే యాబ్సెంట్ మనసు ప్రాణము శరీరమును పక్కన జీవుడు యాబ్సెంట్ పిండాండం లేదు జీవ జగత్తులు ఈ రెండింటిని వ్యాపించి ఉన్నది ప్రకృతి ప్రకృతి అంటే ప్రకృతి గుణాలు ఆ గుణాలు సత్వరజ సమస్సులు కనుక నీ మనస్సులో ఆ మూడు గుణాలు జైరైరా పిచ్చివాడా నీ మనస్సు ఆ అన్నీ స్ఫురిస్తున్నాయనుకోండి దానికి అది సత్వగుణం వల్ల సత్వగుణం లేకపోతే మనసుకేమీ స్ఫురించదు మనస్సు ఒక ఆలోచన పోయి ఒక ఆలోచన వస్తూ కదులుతున్నది అంటే అది రజోగుణం వల్ల మానసు ఏవి పనిచేయక ముద్దులాగా పడిపోతున్నదంటే అది తోమోగుణం వల్ల జాగ్రత్త అవస్థలో సత్వగుణం పైకొచ్చి బతుకుతున్నావు స్వప్నావస్థలో సత్వం తగ్గిపోయి రజస్సు పైకొచ్చి ఏవేవో నీకు ఇష్టమున్నా లేకపోయినా తొంభై దృశ్యాలు చూడలేక తప్పటం లేదు సుషుక్తి దశలో ఈ స్ఫురణ లేదు ఆ స్ఫరణ లేదు రెండు స్ఫరణలు యాబ్సెంట్ అయిపోయి కేవలం ఈ జడ ఎంతో అంతగా పడి నిద్రపోతున్నావురా బాబు అది తమో గుణ ప్రభావం రా మళ్ళీ దానిలోంచి తేరుకొని నువ్వు సత్వగుణంలోకి వస్తున్నావు ఇలాగ ఒక సైకిల్ ఇది ఒక చక్రం దీనికి వృత్తి సంస్కార చక్రం అని పేరు పెట్టాడు పతంజలి జాగ్రత్త స్వప్నంలో వృత్తులు పనిచేస్తుంటాయి యాక్టివ్గా ఉంటాయి ఆలోచనలు సుషూప్తిలో సంస్కారం పనిచేస్తుంటుంది వాటి ఇంప్రెషన్సు అంతకు దప్ప విడిచి నీకు జీవితం ఎక్కడుందిరా పిచ్చివాడా కనుక ఈ త్రిగుణాత్మకమే మొత్తం సృష్టి బాహ్య సృష్టి అంత సృష్టి అదెంతా దేవుడు ఎరుగు అసలు నీ మనస్సులో మూడు గుణాలు ఉన్నాయి కనుకనే మన ఏవో కారణం బంధ మోక్షయో కూడా కానీ నీకు బంధం తప్ప మోక్షం లేదే ఏం చేయాలి ఈ తమో ఆవరణం ఆ రజోగుణమే విక్షేపం అమ్మవారి రెండు ఆయుధాలను చదువుతుంటానప్పుడప్పుడు మీకు లలితా సహస్రనామని చెప్పేటప్పుడు చెప్పా భయంకరం అండేది అందుకనే దేవి ఉపాసకులు అమ్మను ఉపాసన చేయడం ఎందుకంటే వెనక్కు తీసుకుంటుంది ఆయుధాలని అయ్యగారు తర్వాత చూసుకుందాం అమ్మగారి కోపం సేత వస్తామని ఉపాసనా మార్గంలో పడిపోయారు అతీతాని ఉండేటి ఒక బలహీనత అనండి బలం అనండి ఏమైనా అనండి భయం ఉంటేనే భక్తి ఏర్పడుతుంది అసలు భయపడి తెచ్చారన్నమాట వాళ్ళంతా పాపం ఉపాసకు లేకపోతే ఉపాసన జరిగే జ్ఞానం చాలుదో మనం ఇంతకాలం నుంచే జ్ఞానం జ్ఞానం అని ఊరేగుతున్నాం మనకేమన్నా ధైర్యం వచ్చిందా అదిగో మళ్ళీ బలహీనం అయిపోతున్నావు కనుక కొంతకాలం ధ్యానం చేయమన్నారు జ్ఞానం దేవుడరుగు ముందు మెడిటేషన్ చేయమని చెప్పడానికి కారణం అది వస్తా దానికి వస్తా నెమ్మదిగా కనుక తమోగుణం వల్ల ఆవరణం ఆవరణం అంటే ఏమిటండి మనస్సుకేమీ స్ఫురించకుండా చేసేస్తుంది తమోగుణం అది ఆవరణం అంటే కప్పేయడం ఇదేం చేస్తుందండి రజోగుణం ఊరికే చెదరగొడుతుంది మనస్సును పని చేస్తుంటుంది మనస్సు ఏం పని ఒకటేమో ఇనాక్టివిటీ అసలు యాక్షనే లేకుండా పోయింది ఇంకోటి ఓవర్ యాక్టివ్ యాక్షను ఓవరు అండరు అయిందే కానీ అసలు సరి అయిన యాక్షన్ లేదన్నమాట అది ఎక్కడ ఉన్నదండి సత్వగుణంలో ఉన్నది అది కూడా ప్రకృతి గుణమే ఇప్పుడు ఈ రెండు రాక్ష గుణాలున్నాయే మధుకైటబులు రాక్షసులు వచ్చి నెత్తినబడ్డాయి ఆ బ్రహ్మదేవుడి మీద నెత్తినబడ్డాయి ఆ పురాణ కథలకి అంతా అంతరార్థం ఇంకా మళ్ళీ దానిలో పడితే లేవులేనేవని భయం నాకు జ్ఞానాన్ని అపహరిస్తున్నాయి బ్రహ్మదేవుడు అంటే జ్ఞానం నాలుగవైపులా చూచే శక్తి నా చతుర్ముఖుడు అదంతా అంతరార్థం లేండి వేదం అపహరించారు వాళ్ళు వేదం అంటే జ్ఞానం జ్ఞానాన్ని అపహరించు అంటే ఏమిటి సత్వగుణం వల్లనే జ్ఞానం కలుగుతుందండి సత్వాత్ సంజాయతే జ్ఞానం భగవద్గీత మనకు హామీ ఇస్తున్నది గుణత్రయ విభాగయోగం ఇప్పుడు ఈ రెండు గుణాలు పైకొస్తే సత్వగుణం అడుక్కబోతుంది పోయేసరికి अभवनामोनी ब्रह्माुभ सत्व शुद्ध अव्वाले स शुद्ध सत्वाले अस्ट मरी पतंजलि दी चावनजे आये अत्वपुरुष अन्यता ख्याति विवेक ख्याति विवेकमने कल बाबू नीवू प्रकृति ने नैक दाने वाल देब तेना इना इवे ऐदव तत्व नीु अभी चतुर्विशति पंचव पुष आ चतुर्विशति तत्वे मूल प्रकृति रविकृति महदाद्या सप्त प्रकृति विकृत षोड़शक विकारो ना प्रकृति ही ना विकृति ही पुरुष इधाचार्युपट कपलुड़की पतंजलि की पेद तेड़ लेरीश्वर सांख्यम इध्वर सांख्यम अंत ईश्वरण कपिलड़े अंतर के मिगता दंता आये चुप सिंह पतंजलि ईश्वरण कलपाड़ी అది ఒక మార్పు రెండవది కపిలుడు ఈ ఇరవై నాలుగింటిని నువ్వు చూస్తూ ఉండు నువ్వు కేవలుడి వైపోతావు ఆ కైవల్యమే ముక్తి అన్నాడు పతంజలి కేవలం దాన్ని చూస్తూ ఉండడం అంటే మనకు సాధ్యం కాదు బాబు దానికి ఒక సాధన మార్గం అన్నది అష్టాంగ యోగం అది చెప్పు అంతేగాక ఆ అష్టాంగయోగం మనకు ఫలించాలి అంటే అనుగ్రహం ఉండాలిరా బాబు కనుక ఈశ్వర ప్రణిధాన ద్వారని ఒక సూత్రమే వేశాడు ఈశ్వరుడు ఆయన అనుగ్రహం ఉంటే మనం తరించగలం సమష్టి ఇచ్చే బలంతో వ్యష్టి సమష్టిని అందుకుంటుంది లేకపోతే అందుకోలేదు వ్యష్టి వ్యష్టిగా బలం లేదు సమష్టిని పొందినప్పుడే బలం సమష్టిని పొందాలంటే సమష్టిని అనుగ్రహించాలి ఆ సమష్టి జ్ఞానము సమష్టి ఐశ్వర్యమే ఈశ్వరుడు అనే మాటకు పతంజలి పాపం చాలా గొప్పగా చెప్పాడు సరే ఆ మాత్రం తేడా దప్పవిడిచి మిగతా మూల సూత్రాలలో ఇద్దరికి తేడా లేదు కనుక ఏమైనా చూస్తున్నాం ఇప్పుడు ఇరవై నాలుగు తత్వాలు ఏమిటో చదువుతా